ను ప్రకాశరావు కాదా నీ పేరు అది ప్రకాశరావు అనేది నీ పేరు నువ్వగరకే ప్రకాశరావు అయితే ను పుట్టినప్పుడు నర్సింగ్ హోమ్లో రండి రండి రెండు ప్రకాశరావు పుట్టాడు రండి అని అందరూ వచ్చిండేవాళ్ళు జరగలేది రెండుసారి సుందరచైతన్ పుట్టాడు చూస్తావు రేపు మనం కన్ఫ్యూజ్ చేస్తాడు రండి పోదాం ఇప్పుడే చూద్దాం అని చెప్పి వచ్చి చూసిండేవాడు చూడలే అస్సలు దగ్గరకు వచ్చి చూసిన తర్వాత కానీ నిర్ణయం గారు అమ్మాయి అబ్బాయి అని ఇంకేం సుందరచైతన్యా చాలా మందిలో నన్ను గుర్తు పెట్టుకోవడానికి ఒక పేరు ఆ పేరు పోయినంత మాత్రం నేను ఎక్కడికి పోయినాను పేరు కావాలంటే మార్చుకోవచ్చు కదా మీకు మొదటి యజ్ఞానికి వచ్చినప్పుడు నాకు ఈ పేరు ఉండిందే మారింది అప్పుడు సన్యాసం తీసుకోలేదు కనుక అప్పుడు మీరు బ్రహ్మచారి సుందర రాజే నే అక్కడ జరిగినటువంటి యజ్ఞంలో బ్రహ్మచారి సుందర రాజుంది ఇప్పుడు కూడా యజ్ఞ ప్రసాదంలో నిన్నే చూశాను సరేనా వైట్ డ్రెస్ లో ఉన్నాం సాపోయిన తర్వాత సన్యాసం పుచ్చుకున్న తర్వాత పేరు మారింది గురువు పేరు మారింది అయ్యా ఏమిటి నీ పేరు సుందర చైతన్యానందాన్ని ఇప్పుడు ఆ పేరు పోయినంత మాత్రం నేను పోతానా రేపు ఇది మార్చుకోండి రేపు మందర చైతన్యానందాన్ని పెట్టుకోండి నేను అడిగిపోతాను పేరు పది మంది గుర్తు పెట్టుకోవడానికి నువ్వెవరయ్యా అంటే పేరు చెప్తావేంటి నువ్వు పేరు లేనివాడివి పేరు గుర్తు పెట్టుకోవడానికి పేరు నువ్వు కాదు నువ్వెవరని అడుగుతున్నా నేను ఆన్సరే లేదు ఆన్సరే లేదు ఇంకా అప్పుడేమంటాడు దేశంకి నేను డాక్టరే నువ్వు డాక్టరా ఇప్పుడు కదా కొంతమందిని ప్యాక్ చేయడానికి డాక్టర్ నేను అడిగేది సార్ నువ్వెవరే అనుకుంటున్నా నువ్వు ఉండడం వల్ల అండస్టా నువ్వు ఉండడం వల్ల మెడిసిన్ చదివావు గనక డాక్టర్ అయ్యావు నువ్వు ఉన్నావు గనక సివిల్ ఇంజనీరింగ్ ఇంజనీర్ అయ్యావు బిల్డింగ్లు పడగొట్టడానికి కానీ నేను అడిగినది ఏంటంటే ఆ ఇంజనీరింగ్ చదివినవాడు ఎవడు ఆ మెడిసిన్ చదివినవాడు ఎవడు అని అడుగుతున్నాను ఇప్పుడు నువ్వు డాక్టర్ ఇంటర్మీడియట్ నువ్వు ఎక్కడ డాక్టర్ కనుక నువ్వు మెడిసిన్ దివవు కనుక నువ్వు డాక్టర్ అయ్యావు ఇంజనీర్ దాని ఇంజనీర్ అయ్యాడు వేదాంతం దివ్యా కనుక నేను స్వామి అయ్యాడు అర్థవుతుంది ఇప్పుడు కానీ మన అనుభవాలు నేను అడిగాను నిన్ను నీకు ఏమేమి అనుభవాలు ఉన్నాయి నీకు ఏమేమి డిగ్రీలు ఉన్నాయని కనుక నేను అడిగితే స్వామీజీ నేను డాక్టర్ నేను ఇంజనీర్ నేను లాయర్ అని నువ్వు చెప్పొచ్చు నేను అలా అడగడం లేదు కష్టం ఆ మెడిసిన్ తిరిగి నువ్వెవర అడుగుతున్నా డైరెక్ట్ క్వశ్చన్ కష్టం నువ్వెవరు అంత సరే లేదు తను తప్ప కాని అన్ని చెప్తాడు ఇది బ్యూటీ అర్థవుతుంది ఇప్పుడు ఎవరిని అడిగినా కూడాను ఎందుకో తెలుసా తన చిరునామా తనకే తెలియదు అడ్రస్ పోగొట్టుకున్న వాడు ఈ ప్రపంచంలో మన చిరునామాలు మనమే పోగొట్టుకొని వచ్చిన బాధది మన అడ్రస్ ఎక్కడో మనకే తెలియదు ఎక్కడెక్కడో ఉన్నాం అన్ని అడ్రస్లు ఇస్తున్నాం అవి మనం కావు వీటిని నిషేధే క్రితే వీటిని నిషేధిస్తూ పోతే సమాధి స్థితానానం సమాధి స్థితానాం ఏది ఆపాధిపూర్వం ఆ జ్ఞానస్థితిలో నిషేధాబి ఏదైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉందో అది నీవు కనుక సిన నిషేధం ఎట్లా అంటే దేహం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అవన్ని వదిలేస్తే నిషేధం ఇక్కడి నుంచి ప్రారంభమయ్యేది ప్రారంభ స్థానం ఇక్కడ ఎందుకంటే అవన్నీ వదిలేస్తావు నేను పేరు కాదు నేను డాక్టర్ కాదు నేను అల్లుడు కాదు నేను మామ కాదు నేను తండ్రి కాదు నేను ఈ పోస్ట్ లో ఉండేవాడిని కాదు అది కాదు ఇది కాదు అని వచ్చిన తర్వాత నేతి నేతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని వచ్చిన తర్వాత ఫైనలీ ఇప్పుడు చెప్పబోయారు నువ్వెవరంటే ఇంకేం చెప్పలేడు కనుక స్వామీజీ ఇక్కడికి వచ్చి అవుతారు ఏంటో తెలుసా నేను దేహం నేను దేహం ఇంక ఇక్కడి లాజిక్ ఉంటుంది పూర్వపక్షం చాలా ఉంటది అంటే ఈరోజు మీకంత అవసరం అంత చెప్తా బ్రహ్మసూత్రాల్లో అయితే ఈ ఒక్క మాట రోజు నడుస్తుంది భష్యం ఈ దేహం దగ్గరకు వచ్చేగాడు అనుకోండి నువ్వెవరయ్యా నే దేహం అంటాడు దేహం నాహం కోహం సోహం దేహం నాహం దేహం ఈ దేహం ఏదైతే ఉందో నాహం అహం నా నేను కాదు నేను కాదు నేను దేహము కాను కోహం అహం కహ నేనెవరు సోహం అహం సహ నేను వాడే ఎవరు బ్రహ్మ తదేవ అహమస్ అది సోహం ఇది సోహం సోహం అంటే ఒక పదం కాదు రెండు అక్షరాలు అక్కడ ఉండేది అహం సహా సోహం అహం సహ ఇది కూడా మనకి తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు శాస్త్రంలో చాలా మంది వచ్చి సోహం జపం చేయండి అంటారు వినుంటారు మీరు రీసెంట్గా ఆశ్రమానికి ఒక వచ్చి అన్నాడు స్వామీజీ మంత్రదీక్ష ఇవ్వండి అని అంటూ నేను ఆన్సర్ చెప్పే లోపల నాకు సోహం మంత్రం ఏంటి అన్నాడు నేను అన్నాను నా వల్ల కాదు మళ్ళీ ఎందుకంటే సోహాన్ని ఏమని మంత్రం అది అది జపం చేసేది కాదది విచారణ చేసేది అర్థమవుతుంది ఇంట్లో ఇవన్నీ తెలియకుండా పోయినాయి ఇప్పుడు ఎవరన్నా పిలిచి మన నాయన నీకు సోహం చెప్పవిస్తాను సోహం సోహం సోహం ఏమంట నేను సోహం అంటే ఏమొస్తుంది దానివల్ల సోహం సోహం సోహం నేను వాడే ఎవరు నువ్వు విచారం చేయాలి సహ ఎవరు అహం ఎవరు సోహం ఏమిటి విచారం చేయాలి విచారం చేయాల్సినటువంటి పదం అది ఉంది అంతేగాని జపం చేయాల్సింది కాదు జపం చేయాల్సింది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీరాం జయరాం జయ జయరాం ఓం శ్రీ రామచంద్రాయనమ ఓం శ్రీ గణేష్ ఆయనమహ ఇవన్నీ కూడా జపం చేసుకోవచ్చు సంకీర్తనం చేసుకోవచ్చు హరే రామ హరే రామ రామరామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే ఇవన్నీ ఎందుకు తపోయజ్ఞదారాదివి శుద్ధ బుద్ధి అతి కనెక్షన్ ఇది సోహం అహంసహ నేనేవాడు కాబట్టి దేహం నాహం కోహం సోహం ఈ దేహం నేను కాదు ఇప్పటి వరకు జరిగింది ఏంటో తెలుసా ఈ దేహమే నేను అని కాదా కాకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు పోతాం అర్థం దగ్గరికి అర్థం దగ్గరికి పోయేది ఎందుకు దగ్గర కనపడేది ఈ దేహమే కదా ఎన్నిసార్లు చూస్తాం ఎంత టైం దానికోసం నేను కాని దానికోసం ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తా అని చెప్పండి నేననే అందుకనే ఎవరన్నా మనం చూస్తే అండి బాగున్నారంటే బాగున్నాను అంటాడు బాగున్నానంటే దేహం అని అర్థం ఏమంటే మీరు బాగలేరంటాడు బాగలేరంటే దేహం బాగాలేదని అర్థం ఆయనకి అంతేగాని నీకు జ్ఞానం లేకుండా ఏంటి ప్రపంచంలో నీవు అడగడం లేదు మనల్ని నువ్వు బాగలేవంటే దేహం బాగలేదని అర్థం ఏంటి అలా ఉన్నారే పాడైపోయినారంటాడు దొంగతనం చేశాడా పాడైపోయినా అంటే దేహం పాడైపోయిందని ఆయన ఉద్దేశం చెప్పేవాడు అదే చెప్తున్నాడు వినేవాడమదే వచ్చిన కర్మ ఏంటంటే మనకు ఆల్రెడీ మనమేమో భ్రాంతిలో వాడి ఏం మాట్లాడినా కూడా ఇంకొక నిట్టుటారు లోపలికి భ్రాంతిలోకి బయట తీసుకొచ్చేవాడు ఎవడు కనపడాలి మనల్ని కనపడే హాయో ఏం సార్ అట్లా అయిపోయినారు ఏమైంది సార్ పోచేయడం లేదా పోచ్చేస్తే దేహం దేహం పెరుగుతుంది సార్ దానివల్ల ఏంటంట కాబట్టి దేహం నాహం స్వామీజీ దేహం నేను కాకుండా ఎట్లా పోతాను డెఫినెట్గా పోతావు కదా ఎందుకని దేహమే కనుక మనం అయితే మనం పోయేటప్పుడు దేహం మనకు వస్తుంది కదా మన లగేజ్ వచ్చినట్టుగా ఎక్కడ వస్తుంది ఇక్కడే ఉంటుంది కదా మనం పోతున్నాం కదా మనదైతే మనకు కూడా రావాలి స్పశనంలో కాలిపోయేది మనది ఎట్లా అవుతుంది నా పూర్వం జనేరతి మృతేర నయమస్థి జాతక్షణ క్షణ గుణో అనియతస్వభా నైకో జడవత పరిదృశ్యమానం స్వాత్మా కదం భవతి భావ వికారవిత దేహం దేహం ఎట్లవుతావయ్యా నువ్వు దేహం కనెక్ట్ స్వామీజీ పూర్వపక్ష చూడండి నో ఇంతవరకు మీరు చెప్తే విన్నాం ఆయన కుమారుడు ఇదే కంటే దేహం మాత్రం నేనే ఎందుకో తెలుసా కూర్చో అంటే దేహం కూర్చుంటా అయ్యా ఇట్లా రా అంటే ఎవడు దేహం వస్తుంది పడుకో ఎవరు పడుకుంటారు దేహం పడుకుంటుంది తినంటే ఎవరు తింటారు దేహం తింటారు అంతేకాదు తింటుంది అంతేకాదు గౌరోహం స్థూలోహం కృషోహం అహం కృష అహం స్థూల అహం గౌరహ నేను స్తూలంగా ఉన్నాను బొద్దుగా ఉన్నాను అహం కృష నేను సన్నగా ఉన్నాను అహం గౌరహ నేను తెల్లగా ఉన్నాను తెల్లగా ఉండేది ఎవరు బుద్ధుగా ఉండేది ఎవరు సన్నగా ఉండేది ఎవరు దేహమే కాదా మరి మాట్లాడుతూ ఉన్నాం కదా అలాంటప్పుడు నేను దేహం కాదని ఎట్లంటారు మీరు నైన చుడు ఘట ద్రష్ట ఘటాద్ భిన్న దేహ ద్రష్ట దేహాద్ భిన్న కుండను చూచేవాడు కుండ కన్నా వేరుగా ఉన్నాడు ఈ గుడ్డని నేను చూస్తున్నానంటే గుడ్డ వేరు నేను వేరు అని అర్థం ఈ దేహాన్ని నేను చూస్తున్నానంటే ఈ దేహం వేరు నాకు వేరు నేను వేరు దేహంలో మార్పులు గోచరిస్తూ ఉన్నాయి దేహం పెరుగుతూ ఉంది తరుగుతూ ఉంది ఇదానేమి స్థూల ఇదనీ కృషి ఇదానీ గౌర ఇదానీ ఇప్పుడు ఇప్పుడు స్థూలంగా ఉంది మరొకప్పుడు సన్నగా ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు తెల్లగా ఉంది మరొకప్పుడు నల్లబడుతుంది ఇత్యాది ఇటువంటి మాటలంతా మాట్లాడుతూ ఉన్నాం కనుక దేహం నాహం పూర్వం బిఫోర్ జనే రథి మృతేర నాయమస్తి అయం ఆత్మ పూర్వం జనై పూర్వం పుట్టక ముందు అయం ఆత్మ అస్తి నా ఇది దేహం దేహం కద పుట్టక ముందు ఇది దేహం లేదు మృతేరథి మృతే అధి చచ్చిన తరువాత అయం దేహస్తి చచ్చిన తర్వాత ఇది ఉండబోదు అవునా పుట్టక ముందు లేదు చచ్చిన తర్వాత ఉండబోదు ఈ మధ్యలోనే ఉంది సత్యమైనది అయితే ఎప్పుడు ఉండాలి పోని పుట్టిన తర్వాత ఏంటి జాత క్షణ క్షణ గుణ గుణ అనియత స్వభావ ఈ పుట్టిన తర్వాత ఏమవుతుందంటే క్షణ క్షణానికి మారుతూ ఉంది నియత ఒక ఒక లేదు దేహము స్థిరంగా లేదు చిన్నప్పుడు ఒక విధంగా ఉన్నది పది సంవత్సరాలకు ఒక విధంగా ఉంది పన్నెండు సంవత్సరాలకు అట్లా మారుతూ ఉంది మారుతూ ఉంది ఏదైనా మారుతుందంటే దాన్ని తెలుసుకునేది ఏదో మారనద ఉండాలి కాబట్టి దేహంలో వచ్చేటువంటి మార్పులన్నీ నీకే తెలుస్తూ ఉన్నాయి చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు యుక్త వయసులో ఎలా ఉన్నావో తెలుసు వృద్ధాప్యంలో ఇప్పుడు ఎలా ఉన్నావో నీకు తెలుసు దేహంలో నువ్వు ఉన్నావు దేహం కన్నా భిన్నంగా ఉన్నావు దేహంలో వచ్చేటువంటి మార్పులన్నీ నీకు తెలుస్తూ ఉన్నాయి నైకో నా ఏకహ నైకహ నా ఏకహ బాడీ ఈజ్ నాట్ వన్ ఇది మళ్ళీ దేహం ఒకటి కాదు వచ్చిన కర్మ అది నువ్వు ఒకటివే కదా ఇప్పుడు ఎలక్షన్ ఎన్మినేషన్ వస్తారా అయ్యా మీ ఇంట్లో ఎంతమంది ఉండరు అని అయితే ఎంతమంది అని చెప్తారు మీరు అయ్యా నేను నా భార్య ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురు ఉన్నామండి అంట అంటే దాని అర్థమేంటి నువ్వు ఒకటివే కదా అంతేగాని రాసుకోండి సార్ రాసుకోండి నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం పోయేటువంటి నాడులు ఎన్ని కిలోల బ్లడ్ ఎన్ని లీటర్ల బ్లడ్ ఎన్ని లీటర్ల ప్లమ్ ఇవన్నీ చెప్తే రాసుకుని పోతడా నేను ఒక్కడనే కదా నేను ఒక్కడే కదా ఊరికి పోస్తానండి అంటే ఎవరూరు పోతున్నారండి అని ఒక్కడే పోతున్నా అంటే నువ్వు ఒక్కడవే కదా శాస్త్రం చెప్పిందా నైక ఏక ఏడయ్యా ఏడా ఒకటేది దేహం ఒకటి కాదు ఇట్స్ అన్ అసంబ్లేజ్ సంహతి దేహం అంటే ఏంటి ఇప్పుడు సైకిల్ కూడా ఒకటి కాదు కారు కూడా ఒకటి కాదు అది అసెంబ్లీ సంహతి కారులో ఏముంది కారు ఒక కారు ఉంది నాకు రెండు కార్లు ఉన్నాయంటాడు అసలు ఒకటే లేదు రెండు ఎక్కడి నుంచి వస్తాయి తత్వంగా చూస్తే ఎందుకంటే కారు ఉంది కారులో ఏమేమండా చెప్పండి స్టీల్ ఉంది కార్ అంటే స్టీల్ కార మిరల్ కారోమ్ కార రెగ్జిన్ కార్లాస్టిక్ కార వుడ్ ఏమన్నా ఉంటే అది కార క్లాత్ కార ఏంటో చెప్పండి కార్ అంటే ఇవన్నీ కలిస్తే కారు కారేద ఒకటి లేదు ఇవన్నీ కలిస్తే కారు సైకిల్ ట్యూ అది రబ్బరా స్టీలా ఏంటి సార్ ఇవన్నీ కలిస్తే సైకిల్ సంహతి సంహతి అసెంబ్లేజ్ కాబట్టి ఒకటి ఎక్కడా లేదు అవన్నీ కలిసాయి అది ఒకటే మనం పీల్చుకుంటున్నాం వ్యవహారానికి దేహం కూడా ఒకటే చెప్పడానికి లేదు నైకహ నేకహ చూడండి ఎంత క్లియర్గా ఉందో నైకహ నా ఏకహ ఒకటి కాదు ఎందుకని దేహం అంటే చర్మం దేహమా రక్తం దేహమా ఇప్పుడు రక్తం పోయి ఉంటుంది రెండు బాటిల్స్ తీసుకున్నారు సార్ బ్లడ్ ఎక్కిన రెండు బాటిల్స్ తెస్తాడు ఏం తెచ్చామంటే దేహం తీసుకొచ్చానన్ను బ్లడ్ తీసుకొని వచ్చాను అంతేకాని దేహాన్ని తీసుకొచ్చాను రెండు దేహాలు తీసుకొచ్చాను బ్లడ్ ఎత్తుకొని రాడు బ్లడ్ బాటిల్స్ రెండు పట్టుకొని ఇదిగో రెండు దేహాలు తెచ్చాను అని ఎవడండవ లేదు ఎందుకని బ్లడ్ అది అది దేహం కాదు చర్మం ఎముకలు కేశములు కేశములే దేహం అయితే పట్టణాలు వచ్చిన తర్వాత మనిషి లేకుండా పోవాల సంబద్దే కనుక అవి ఊడిపోతానే ఉన్నాయి ఒక రెండు రోజులు బాధపడ్డా కాని వెళ్ళి కదా పోని నాకే కదా చాలా మంది పోయినాయి కదా ఇప్పుడు అసలు ఏది ఏకహా అసలు దేహమే సార్ ఒక దేహం ఎక్కడుంది అసలు అది నైకహ అన్నీ కలిసి ఉండే అర్థమవుతుంది ఇప్పుడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క దానికి అత కనపడుతుంది ముప్పై ఐదు అయ్యేటప్పటికీ అంతవరకు నల్లగా ఉంటాయి ఆ తర్వాత తెల్లబడతా ఉంటాయి అక్కడ స్టార్ట్ అవుతుంది ఓ పది సంవత్సరాల్లో మొత్తం ముగ్గుబుట్టగా తయారైపోతుంది ఓకే తప్పదు అది తప్పదు తస్మాత్ అపరిహార నత్వం శోచితు అర్హసి అర్జున ఇది తప్పనిసరి ఆయన అనవైడబుల్ ఇది ఏడవబాబు ఇది ఏడవ బాబు ఎప్పుడైనా తెల్ల వెంటుకలు వచ్చాయని ఏడవ బాబు ఇంకా చెప్పు తెల్ల వెంటుకలు వచ్చాయి ఎందుకో తెలుసా తమ సోమ జ్యోతిర్గమయ్య పిల్లవాడికి నల్ల వెంటుకలు ఉన్నాయి వాడికి జ్ఞానం లేదు కనుక నేను జ్ఞానాన్ని పొందాను కనుక తెల్ల వెంట్రుకలు వచ్చాయి తమ సోమ నుంచి జ్యోతిస్కోవచ్చు అని చెప్పుకోని ఇవి ఏమి కూడాను ఆత్మ కాదంటున్నా ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి ఒకటి కాదు ఒకటి కాదు నా ఏకహ అందువల్ల ఎప్పుడైతే కలిసి ఉన్నాయో మొన్ననే చూసాను చూసారా ఏది కలిసినా అది విడిపోద్ది కోడిక తర్వాత తీసివేత ఇది అసెంబ్లీ కనుక కోడిక గనక ఇప్పుడు చూడండి ఎంత బాగున్నా సరే సైకిల్ ఆ సైకిల్ తొక్కుతూ ఉంటాం మనం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏమైపోతుంది సైకిల్ కోట కోటోటో కోట పోది కాబట్టి ఇది కూడా అంతే నల్లగా ఉంటాయి తెల్ల పడిపోతాయి ఆ తర్వాత అవి కూడా లేకుండా పోతాయి ఒక దశలో తెల్లబడ్డాయని బాధపడతాం రెండవ దశలో ఆ తెల్లైనా ఉంటే బాగుండే అవి కూడా అర్థం ఇది తర్వాత పళ్ళు పోతుంటాయి కట్టించుకుంటాం అవి కట్టుడు పళ్లే కానీ ఒరిజినల్ కాదు పోనీ తెల్లబడ్డాయి అని చెప్పేసి అది మాంజా వేసుకుంటే మనకే తెలుసుది మాంజా అని ఎవడు దీన్ని చూసి బాధగా ఉంటుంది ఎందుకంటే వాడికి తెలుసో తెలియదో మనకు తెలియదు మనకు తెలిసిందే వచ్చిన బాధంతా మనకు తెలియకుండా పోతే బాధ ఏం చేయాలి చెప్పండి ఇదంతా ఇదంతా దేహానికి సంబంధించిన వ్యవహారం అనాత్మ కాబట్టి కలిసినవన్నీ ఎట్లాగైతే విడిపోతూ ఉన్నాయో ఇవి కూడా విడిపోతాయి అరవై దాటిన తర్వాత స్పీడ్ లేదు నడవాలంటే ఉండండి స్వామిజీ వస్తాం ఉండండి ఉండండి ఎందుకంటే మోకాళ్ళు పాపము మోకాళ్ళు ప్రాబ్లం ఏం చేస్తాం నాయన కూర్చొని పద్మాసం వేసుకొని వినండి ఉపన్యాసం అని మోకాళ్ళు నొప్పిలు వస్తే కూర్చులేస్తాం అంతే ఎట్లయినా వినడం ప్రధానం శ్రవణం శ్రవణం కురియాదు సరేనా ఎందుకు వచ్చింది మోకాళ్ళు అదే కీళ్ళు కదా జాయింట్ కదా అది కలి ఇక్కడ అసెంబ్లీ అయితే జాయింట్ కదా ఎక్కడ వస్తుంది నొప్పి చెప్పండి జాయింట్లో కదా వచ్చేది అందుకే దాని పేరే జాయింట్ పెయిన్ దాని పేరే జాయింట్ పెయిన్ జాయింట్ ఎక్కడ ఉంటే అక్కడ పెయిన్ జాయిన్ అయితే పెయిన్ సార్ అది ఏదైనా కానీ ఎక్కడ జాయిన్ అయినా పెయిన్ సంసారం జాయిన్ అయితే పెయిన్ ఆశ్రమాలు కూడా అంతే దే ఊరికే నలినీ దళగత జలమతి తరళం ఏదైనా ఉండని తామరాకు మీద నీటి పొట్టులాగా ఉంటే తప్ప ఆశ్రమం కూడా ఏమి సుఖపెడతాదని అనుకోకండి దాంట్లో కనుక దొరబడిపోతే అది కూడా అంతే ఎందుకంటే జాయింటే గనక జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ జాయింట్సే కదా ఊడిపోతాయి ఎట్లాగైతే అది ఊడిపోతుందా ఇంకొక ఏకహ ఎక్కడ నా ఏకహా దేహమే ఒకటి కాదు నైకహ నైకో ఘటవత్ పరిదృశ్యమానం నైకో జడం ఇది ఒకటి కాదు పైగా జడం తెలుసుకోలేదు జ్ఞానం లేదు ఘటవత్ పరిదృశ్యమానం అది కుండలాగా కనపడతా ఉంది ఘటవత్ కుండ ఎట్లాగైతే కనిపిస్తూ అయం ఘటహ అయం శరీర ఘటద్రష్ట ఘటాద్భిన్న కుండను చూచేవాడు కుండ వేరుగా ఉన్నాడు దేహద్రష్ట దేహాద్భిన్న దేహాన్ని చూచేటువంటి వాడు దేహం కన్నా భిన్నంగా ఉన్నాడు మరి నువ్వు అట్లా నువ్వు దేహం ఎట్ల అవుతావు స్వాత్మ కథం భవతి ఎట్లా అయ్యేది స్వాత్మ నీ ఆత్మ ఏదైతే ఉందో అది దేహం ఎట్ల అవుతుంది కథం భవతి భావ వికార వేత్త వేత్త జ్ఞాత వికారం మాడిఫికేషన్స్ కాబట్టి దేహంలో వచ్చేటువంటి మార్పులన్నీ తెలుసుకునేవాడివి నువ్వు వేత్త జ్ఞాత నోవర్ నువ్వు తెలుసుకునేటువంటి కాబట్టి బాడీలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయో అవన్నీ నువ్వు తెలుసుకుంటున్నావు తెలుసుకునేటువంటి నీవు తెలియబడే దానికన్నా వేరుగా ఉన్నావు సినిమా చూస్తున్నావు గనక సినిమా వేరుగా ఉన్నావు దేహాన్ని చూస్తున్నావు గనక దేహం కన్నా వేరుగా ఉన్నావు దేహంలో వచ్చే మార్పులు తెలుసుకుంటున్నావు గనక దేహంలో వచ్చే మార్పుల కన్నా నువ్వు భిన్నంగా ఉన్నావు భావ వికార వేత్త వేత్త తెలుసుకునేటువంటి నువ్వు కాబట్టి నాహం దేహం నేను దేహం కాను కోహం సోహం నేనది నేను ఉండడం వల్ల దేహం ఉంది నేను ఉండడం వల్ల దేహం ఉంది దేహం ఉంది నేనున్నాను దేహం పోతుంది నేను ఉంటాను ఆత్మగా నేను ఉంటాను నిషేధే క్రితే దేహం పోయింది ఇప్పుడెవరో చెప్పు నువ్వు కస్తవం ఇది నిషేధం అంటే దేహం నేను కాను నెక్స్ట్ స్వామిజీ ఇంద్రియాలు నేను ఇట్లా వస్తుంది ఎందుకంటే నేను చూస్తున్నాను అంటున్నాను కదా అహం పశ్చామి నేను చూస్తున్నాను అహం శృణోమి నేను వింటున్నాను కాబట్టి నేను అనేది అహం చూస్తున్నాను చూసేది కళ్ళు గనక నేను కళ్ళు అహం శృణోమి నేను వింటున్నాను వినేది చెవులు గనక నేను చెవులు మరి నేను చెవులు నేను ముక్కు నేను కళ్ళు కళ్ళు అన్నప్పుడు కళ్ళు చెవులు కాదు చెవులు కాదు కళ్ళు కాదు ఈ రెండిట్లో ఏదో చెప్పు ఇక్కడికే కనుక నిన్న మనం చూసినట్టుగా చూసేది కన్ను కాదు చూడడం కోసం కన్ను ఉంది నువ్వు ఉంటే కన్ను చూస్తుంది లేకపోతే చూసే అవకాశం లేదు కొంతమంది కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంటారు చూడండి దొంగ కూడా అట్లాంటి విషయంలో కొద్దిగా ఆలోచిస్తాడు ఇంతకు మెరుకనున్నాడా లేదా వెలుకంటే ఇట్లా ఉంటాడతను ఈజీచర్లో పడుకుని ఎక్కువ ఉంటాడు దొంగ ఎంటర్ అయిపోయినాడు అనుకోండి వాడు సన్న అతను చూసాడంటే ఏంట్రా నన్ను ఏమైనా పరిశీలిస్తున్నాడా పరీక్షిస్తున్నాడా లేచి పట్టుకుంటాడా ఏమిటని అలాగే ఉంటుంది వాడు దగ్గరికి వెళ్ళి చూస్తాడు అమ్మా పర్వాలేదు ఇలాంటి వాళ్ళు ఉండాలి మనకు అర్థమవుతుంది కళ్ళు తెరిచి ఉన్నా కూడా చూసే ప్రశ్న లేదు ఓకే కళ్ళులే గనుక నేనైతే కళ్ళు పోతే నేను పోవాలి కళ్ళు లేని వాళ్ళు చాలా మంది ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నారు ఐఎమ్ నాట్ బ్లైండ్ మై ఐజ్ ఆర్ బ్లైండ్ ఐఎమ్ నాట్ లేమ్ మై లెగ్ ఈజ్ లేమ్ అండర్స్టాండ్ అర్థమవుతుంది నేను కాదు నేను గుడ్డివాణ్ణి కాదు నా కళ్ళు గుడ్డివి ఎందుకు తెలుసా కళ్ళు చూడలేకపోతున్నాయి కళ్ళు చూడలేకపోతున్నాయి అనేది నేను చూస్తున్నా నేనే కదా చెప్తున్నాను నాకు కనిపించడం లేదు ఎవరికి కనిపించడం లేదు కళ్ళకు కనిపించడం లేదు కాకపోతే ఆ కళ్ళు చూడలేకపోతుంటే నేను చూడడం లేదు అంటున్నా కళ్ళతో తాతాత్మ్యు కాదు కళ్ళు చూడలేకపోతున్నాయి అని నేను చూస్తున్నా బట్ నెక్స్ట్ నా చెవులు వినడం లేదు అనేది నాకు వినపడుతూనే ఉంది లోపల కనుక అవి అవే గనక నేనైతే సెన్ససే కనుక నేనైతే ఇంద్రియాలే కనుక నేనైతే కన్ను నేనైతే కన్ను లేకపోతే నేను పోవాలి కాబట్టి చెవిటివాడు చెవిటివాడు ఈ ప్రపంచంలో లేకుండా ఉండాలి అదంతా కుదరదు సార్ అవి కేవలం ఎక్విప్మెంట్ కి సంబంధించినవి ద్రైవర్ ఈజ్ ఆల్ రైట్ ఓన్లీ ద ఎక్విప్మెంట్ ఈస్ ఫాల్టీ ఫాల్టీ సరేనా ఆ పరికరం ఉంది కానీ నడిపేవాడిని నేను వేరే కనుక నేను ఇంద్రియాలు అయ్యేందుకు అవకాశం లేదు కళ్ళు ఉంటే నేను చూస్తాను కళ్ళు లేకపోతే చూడలేకుండా ఉంటాను చూస్తూ ఉంటాను చూడలేకుండా ఉంటాను కళ్ళు ఉంటాయి కళ్ళు పోతాయి కళ్ళు ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను కళ్ళు లేకపోతే చూడలేకుండా ఉంటాను అవి ఉంటాను ఇంపార్టెంట్ అహమస్మి అవి ఉన్నా నేను ఉంటాను లేకపోయినా నేను ఉంటాను క్లియర్ వాట్ నెక్స్ట్ ఓహో దేహము నేను కాదు ఇంద్రియాలు నేను కాదు అయితే తగులుకొని ఉన్నాయి తగులుకొని ఉన్నాయి ఎట్లా చొక్కాగా చొక్కాగులుకొని ఉంది ఇది చొక్కా నేను కాదు చొక్కా ఉంటే నేనున్నాను చొక్క పోతే నేనుంటాను దేహం ఉంటే నేనుంటాను దేహం పోతే నేను ఇంద్రియాలు ఉంటే నేనుంటాను ఇంద్రియాలు పోతే నేనుంటాను ఇది నిషేధకృతే బట్ నెక్స్ట్ ఓ ఏటి స్వామిజీ ఇది చివరికి నా అడ్రస్ నాకు దొరకకుండా పోతా ఉంది అదే నిషేధకృతే నేత్య నెత్తి వాక్యేహి అయితే స్వామీజీ ఒక మాట చెప్పేస్తాను ఇక్కడ హౌదాం ఎందుకు చెప్పు ప్రాణం ఎందుకంటే అది ఉంటే అన్నీ ఉంటాయి కనుక కాదే ప్రాణం కూడా నువ్వు కాదు ఎందుకని ప్రాణం జడం ప్రాణం కూడా జడమే ప్రాణం చైతన్యం కాదు ప్రాణ ఆత్మ నభవతి ప్రాణం ఆత్మ కాదు ఎందుకని అది చైతన్యం కాదు జడం పైగా నా ప్రాణం అల్లాడుతుందని నువ్వు అంటున్నావు కాదు నా కళ్ళు చూస్తున్నాయి అన్నట్టుగా నీకు తెలుస్తుంది కదా నీ ప్రాణం ఏ పరిస్థితిలో ఉండేది కొందరు చెప్తుంటారు నా ప్రాణం పోతా ఉంది అంటాడు పొయ్యేవాడు కొందరు చెప్పిపోయి ఉండారు మనవాడు పెద్దవాడు నైనా అన్ని చూసుకుంటారా నేను పోతాడు నా ప్రాణం పోతా ఉంది అంటాడు ఆ ప్రాణం పోతా ఉంది అనేది కూడా నీకు తెలుస్తుంది అంటే ఆ పొయ్యేదాన్ని కూడా నువ్వు చూస్తున్నావు అది పక్షి పోతా ఉంది అన్నట్టుగా ప్రాణం పోతా ఉంది ఆ ప్రాణం పోతా ఉంది ఆ పొయ్యేటువంటి ప్రాణాన్ని కూడా నువ్వు చూస్తున్నావు ప్రాణం పోతుంది కానీ నువ్వు పోవడం లేదు ఫనీ డౌట్ ప్రాణం నేను కాదు లేదు ఇదవుతుంది మనకు ఏం లేదు ప్రాణం కనీ కాదు ప్రాణం జడం అదే ఒక్కటి అర్థం కావాలి జడమంటే ఎట్లా స్వామిజీ ప్రాణం కదా ప్రాణం ఉంటేనే కదా చూడు ప్రాణం జడం గనకనే ఈ ప్రపంచంలో సర్జన్స్ ఉండరు డాక్టర్స్ ప్రాణం జడం గనకనే సర్జన్స్ ఉండరు ప్రాణం గనక చైతన్యమైతే ఫిజీషియన్సే ఉంటారు కానీ సర్జన్సే ఉంటారు ఇదెందుకని స్వామీజీ ఆపరేషన్ చేస్తున్నాడు కదా డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థిషియా ఇస్తున్నాడా లేదా మత్తుమంది మత్తుమంది ఇచ్చి ఆయన పడుకుంటే వీళ్ళు అది కదా ప్రాణం ఉందలేదా డాక్టర్ కోస్తున్నాడే పేషెంట్కి ఆ కోయించుకునేవాడికి ప్రాణం ఉందలేదంటున్నాను అర్థం కానంత పాషేయం కాదు ప్రాణం ఉండేవాడు కదా ప్రాణం కనుక తెలుసుకునే వాడు ఉంటాడు అక్కడ లేచి వెళ్ళడా ఉంటే కనీసం అరవడా స్వామిజీ మనసుకి మత్తు ఇచ్చేసాం కదా అదే మనస్సుకు మత్తు ఇచ్చావు మనసు మత్తులో పడి ఉంది నేను కాదండా లేదు ప్రాణం ఉందా లేదా అని నేను అడుగుతున్నా అందుకని కాస్త చల్లబడిపోతే మధ్యలో డాక్టర్ అంటుంటాడు ఉండడాకపోయినాడు ప్రాణం ఉంటుంది ప్రాణం ఉండబట్టే చేసేది ప్రాణం ఉంది జడం గనక తెలుసుకోలేకపోతుంది అందువల్ల ఆపరేషన్ చేస్తున్నాడు అంతేగాని నేను ఆపరేషన్ చేయడం ప్రాణం లేకుండా పోలే ప్రాణం లేకుండా పోతే కూడా చేస్తాడు కానీ దాన్ని ఆపరేషన్ అన్నారు ఇంకో పేరు ఉంది అది పోస్ట్ మార్టం అర్థమవుతుంది ఇప్పుడు కనుక సర్జన్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాడంటే ప్రాణం ఉంది ప్రాణం ఉంది కానీ అది తెలుసుకోలేదు ప్రాణ ఆత్మ నభవతి నిద్రపోతా ఉన్నాడు ప్రాణం ఉంది ప్రాణం తెలుసుకునేటట్లయితే తలుపులు కూడా వేయాల్సిన అవసరమే లేదు పడుకోవచ్చు ఎందుకని ప్రాణం ఉంది కనుక ఎవడొచ్చినా అది చెప్పేస్తుంది ఇదిగో దొంగొచ్చాడు దొంగొచ్చాడు లేలేలే అని అది జడం తెలీ దానికి జ్ఞానం లేదు ప్రాణ ఆత్మ నాభవతే చెప్పి ఇంకేంట అబ్బాబాబా ఇదేంటి స్వామిజీ నిషేధకృతే నిషేధకృతయ్యా ఇది అయితే స్వామీజీ ఒక మాట చెప్తాను ఇక్కడికి ఫిజియాలజీ అయిపోయింది ఆ మాట అనలేదు నేను ఇంకంటున్నా ఫిజియాలజీ అయిపోయింది ఇక్కడికి అనాటమి అయిపోయింది నెక్స్ట్ సైకాలజీ ఒక్కొక్క బ్రాంచ్ని నెగ్లెక్ట్ చేస్తూ పోతే చివరిలో స్పిరిచువాలిటీ నిషేధీ క్రితే నెక్స్ట్ ఏంటి సైకాలజీ స్వామీజీ నేను మనస్సు ఫిజియాలజీ అయిపోయింది సైకాలజీకి వచ్చాం నేను మనస్సు స్వామీజీ ఎట్లా నువ్వు మనసు అని ఎట్లా చెప్తావు ఇంకా దాన్ని మీరు కాదనకండి నేను విచారిస్తున్నాను నేను దుఃఖపడుతున్నాను నేను ఆలోచిస్తున్నాను నేను కలవరపడుతున్నాను నేను సంతోషపడుతున్నాను ఇదంతా మాట్లాడుతున్నాను కదా మన అనుభవంలోనే ఉంది కాబట్టి నేను కలవరపడుతున్నా ఆ కలవరపడేది మనసు నేను సంతోషపడుతున్నా ఆ సంతోషపడేది మనసు నేను దుఃఖపడుతున్నా ఆ దుఃఖపడేది మనసు క్లియర్ నేను సంతోషంగా ఉన్నా సంతోషపడేది మనసు నేను దుఃఖంతో ఉన్నా దుఃఖపడేది మనసు కాబట్టి నేను మనసే స్వామీజీ మైండ్ ఈజ్ మ్యాన్ సైకాలజీ కుదరదు సార్ అది వెస్టర్న్ సైకాలజీ కుదరదు కొంతవరకు ఉపయోగపడుతుంది మైండ్ ఈజ్ నాట్ మ్యాన్ మ్యాన్ హ్యాస్ మైండ్ అందువల్ల కొజిటో ఎర్గోసం అదొక పెద్ద డిస్కషన్ అది డెకాటే డికాటే స్టేట్మెంట్ కోజిటో ఎర్గోసమ్ పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతూ ఉంటాం దాని గురించి అంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐ ఆమ్ అది ఆయన చెప్పింది డెకాటే చెప్పింది అది కోచిటో ఎర్గోసం ఐ థింక్ దేర్ ఫోర్ ఐ ఆం ఆలోచిస్తున్నాను గనక నేనున్నాను అంటాడు కాదు ఐయామ్ దేర్ ఫోర్ ఐ థింక్ ఐ ఎక్ అర్థం అవుతుంది చూడ ఆలోచిస్తున్నాను గనక నేనున్నాను కాదు నేనున్నాను గనక ఆలోచిస్తున్నాను ఇది ఋషుల యొక్క పంద ఉపనిషత్తుల ముందు అన్ని బ్రాంచెస్ డాన్స్ చేస్తాయి ఋషులకు లేని పరిజ్ఞానం ఇంకొకటి లేదు ఇప్పుడు దీన్ని చూచామనుకోండి మనం ఏమో మాట్లాడము మేము చిన్నప్పుడు మాట్లాడలేదు దీని గురించి కోట్ చేస్తూ కొచిట ఎర్గోస్తాం అని తెలియక ఐ డెకాటేజ్ చెప్పాడు బ్రహ్మాండమైనటువంటి సూక్తిది ఎందుకంటే నేను ఆలోచిస్తున్నాను కనుకున్నాను పశుపక్షాదులు ఆలోచించలేవు మనం ఆలోచిస్తున్నాం కనుక దేర్ ఫర్ మైండ్ ఈజ్ బ్యాన్ నువ్వు ఆలోచించకపోయినా సార్ గాఢ నిద్రలో ఏం ఆలోచిస్తున్నావు మనసే లేదు సకలం విలీనే మనసు విలీనమైపోయింది నువ్వు ఉన్నావా లేదా మనసు ఉంది నువ్వు ఉంటావు మనసు లేదు నువ్వు ఉంటావు ఇప్పుడు మనసు సంతోషంగా ఉంది మళ్లీ దుఃఖంగా ఉంది మళ్లీ ఈర్షతో ఉంది తర్వాత అసూయతో ఉంది తర్వాత పగతో ఉంది తర్వాత ప్రేమతో ఉంది ఇవన్నీ మనసులో మారుతూ ఉన్నాయి ఆ మారే వాటినన్నిటి నువ్వు తెలుసుకుంటున్నావు వికారవేత్త మనసులో ఏమి నడుస్తూ ఉన్నాయో అవి నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు మనసు ఉంది నువ్వు ఉన్నావు మనసు లేకపోయినా సుషుప్తుల నువ్వు ఉన్నావు చెప్పు ఎవరు నువ్వు ఇంకా బుద్ధి నిశ్చయమే అది కాదు ఇంక చివరికి వచ్చేటప్పటికి ఇది కూడా పోయింది అక్కడ మతాలు మిగులుతాయి కొద్దిగా మతాల్లో కూడా అక్కడికి వచ్చే మతం ఏది లేదు అసలు ఈ అవస్థాత్రయాన్ని ఏ మతం డిస్కస్ చేయలేదు ఒక్క హిందూ ధర్మంలో నుంచి వచ్చింది కనుక బౌద్ధ మతం కొంతగా టచ్ చేసింది అంతే అది కూడా అర్థం కాకుండా అస్పష్టంగా టచ్ చేసింది అందువల్ల రూపమే మారిపోయింది బౌద్ధ చివరికి వచ్చేటప్పటికి అది మనసు కూడా లేనిటువంటి స్థితిని టచ్ చేయాల్సి వచ్చినప్పుడు సుషుప్తి గాఢ నిద్ర ఆనందమయ్యే కోసం సుషుప్తి గాఢ నిద్ర ఇది వస్తా అవస్థాత్రయాతీతం అవస్థాత్రయం కాబట్టి అది సుషుప్తి గాఢ నిద్ర ఏది అక్కడ ఏమీ లేదు అంటే మనసు లేదు తెలుసుకునేటువంటి మనసు అక్కడ లేదు లేకపోయినా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు కనుక నిద్రలేస్తున్నావు మనసు లేనంత మాత్రం నేను గనక లేకుండా పోయేటట్లయితే ఎవడు పడకూడదు ఈ ప్రపంచంలో ఎందుకని మళ్ళీ ఉదయం లేస్తామని నమ్మకం లేదు డెఫినెట్ గా లేస్తాం నిద్రపోతాడు ఉపన్యాసం చేపేటప్పుడు కూడా అర్థమవుతుంది ఎప్పుడు కనుక మనసు లేకపోయినా నువ్వు ఉన్నావు కానీ అక్కడ ఏమీ తెలియడం లేదు బౌద్ధ అక్కడికే వచ్చింది అదే నిర్యాణం నిర్వాణం బౌద్ధ చెప్పే నిర్వాణం అదే ఎందుకని శూన్యం శూన్యం ఏంటి ఏం తెలియకుండా పోవడం ఆ ఏం తెలియకుండా పోవడం ఎక్కడుందో తెలుసా సుషుప్తిలో ఉంది ఏమి తెలియకుండా అహం కిమపి నా జానామే నాకేం తెలియలేదు అని మేలుకున్న తర్వాత చెప్తాడు ఆ తెలియంది ఏదో సుషుప్తిలో ఉంది అదే పరమావిధి అయిపోయింది నిషేధిస్తున్నామో మనం దానిని వాస్తవంగా తీసుకున్నది బౌద్ధ మతం అర్థమవుతుంది ఈ సంస్కృతిలో వివేకం లోపించడం వల్ల దురదృష్టం ఒక రెండు వే సంవత్సరాలు ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని అదే సత్యం అనుకున్నారు జనం మూడు సంవత్సరాలు ఇట్స్ నాట్ ఎ జోక్ ఎన్ని వేల మంది ఆహుతైపోయారు సత్యం నుంచి దూరం అయిపోయారు అని బాధేస్తుంది ఒక్కొక్కసారి మళ్లీ పదమూడు వందల సంవత్సరాల క్రితం ఒక మహాత్ముడు రావడంతో అది ఎగిరిపోయింది అంతే ఇంకేం లేదు అంతకాలంగా శూన్యం శూన్యం నిర్వాణం నిర్వాణం అంటూ వస్తే శంకరాచార్య స్వామి వచ్చిన తర్వాత ఒకటే ఒక ప్రశ్న అంతే ఒకటే ఒక ప్రశ్న అది ఒక పెద్ద జుంజు మారుతం వీచినప్పుడు చెట్లు చిన్న చిన్నవి పడిపోయినట్టుగా ఒకే ఒక ప్రశ్నతో కూలిపోయింది అంత ఇంకేం లేదు మళ్ళీ తల ఎత్తనానికి అవకాశం లేకుండా పోయింది ఏమిటది అన్నాడు శూన్యం ఓహో శూన్యం అంటే నిర్మాణం అంటే శూన్యమా ఇది చెప్పేవాడికి తెలుసా అని అడిగాడు ఇంకేం లేదు తెలుసు శూన్యం అంటే ఏంటి బాబు నా తెలియదు కనుక అడుగుతున్నా నీకు తెలుసు కా బుద్ధిస్ట్ టల్మె ఏంటి శూన్యం అంటే ఏమీ లేదు అంటే ఏమీ లేదు అని చెప్పేది ఎవరు నేను నువ్వు ఉన్నావు కదా ఉన్నావు నువ్వు కూడా లేకుండా పోతే ఏమి లేదు అన్నారు ఏమీ లేదు అని చెప్పేవాడు నువ్వు ఉన్నప్పుడు ఇంకా ఏమి లేకుండా పోవడం ఏమిటి చిన్న ప్రశ్న వేశాడు ఇంకా అక్కడి నుంచి తల ఎత్తలేదు బౌద్ధమత ఎందుకు చెప్తున్నానంటే అందరు గొప్పవాళ్ళ ఈ ప్రపంచంలో ఏం బుద్ధుడేంటి తమ నేను చేస్తున్నాను కదా బుద్ధుడి మధ్యలో నేను విమర్శిస్తాను అనుకోవద్దు సత్యం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరెవరు భావాలకో మనం అంకితం అయిపోతే మన జీవితం పోతుంది మనకు సత్యం కావాలి వెరీ ఇంపార్టెంట్ అందరూ గొప్పవాళ్లే ఎవరు కాందెవరు శంకరాచార్య గొప్పవారంటే మధ్వాచార్య కాదేంటి మధ్వాచారాలు గొప్పవారంటే రామాంజాచార్య కాదేంటి నింబార్కుడు కాదేంటి వల్లభాచార్య కాదేంటి అందరూ ఈ సంస్కృతిలో వచ్చే మహాత్ములే అందరూ మహానుభావులే అక్కడ మనం త్యాగరాజు అయిపోతాం అందరికీ వందనములు ఎందరో మహానుభావు వదిలే ఇది సుమృతంగా అది అర్థమవుతుంది అందరికి వందమూలు ఎందరో మహానుభావులు అంతే తేకరా చెప్పే కాయ ఉండడం అంతే జ్ఞానం దగ్గరకు వచ్చినప్పుడు ఏది సత్యం అనేది పాయింట్కి వస్తే మళ్ళీ ఇవన్నిటి పక్కన పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి నమస్కారం పెట్టే పక్కన పెట్టాలి అందరి స్థాయిలోకి దిగితే జ్ఞానం కాదు అది మనకు జ్ఞానం లేనప్పుడు అన్ని జ్ఞానాలుగానే కనపడచ్చు అర్థమవుతుంది కనుక శూన్యం అది కూడా కాదు ఎందుకంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు గనక ఇప్పుడు చెప్పు మనో బుద్ధి అహంకార చిత్తా శ్రోత్రం నిహ్వా నగ్రాణ నేత్రే చూసారా నేను మనసు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు అహంకారం కాదు అంతకన్నా చతుష్టయం కాదు దేహం నేను కాదు నౌ్యోమ భూమిర్న తేజోన్న వాయు శివహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం నిర్వాణ షట్కం ఆచార్యుల దీని మీద కూడా నేను వ్యాఖ్యానం రాశాను మంచి వ్యాఖ్యానం బుక్ నిర్వాణ షట్కం ఆరు శ్లోకాలుంటాయి దాని మీద ఒక యాభై అరవై పేజీలు రాశాను ఎందుకు చెప్తున్నానంటే ఇవేవి నేను కాదు నవ్యోమ భూమి వాయుహో పంచభూతాలు కూడా నేను కాదు వాటన్నిటికి ఆధారమైనటువంటి చైతన్యం నేను చిదానందరూపహ శివోహం శివోహం నిషేధే కృతే అని తొలగించిన తర్వాత అన్నింటినీ నిషేధించిన తర్వాత నిషేధావధి ఏదైతే నిషేధించబడిందో అన్ని నిషేధింపబడిన తరువాత ఏదైతే నిషేధింపబడకుండా స్వప్రకాశంగా వెలుగుతూ ఉందో తత్ బ్రహ్మ్రహ్మ అహమస్ నిషేధీకృతే నేతి నేతే వాక్య సమాధి స్థితనాతి పూర్ణం జ్ఞానస్థితిలో పూర్ణమై భాషిస్తూ ఉంది ఇవన్నీ తీసిన తర్వాత ఇంకా తొలగించాల్సింది కూడా ఉంది యాతీతం తురీయ పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి అవస్థయాతీత అవస్థత్రయ ప్రక్రి మండుక్యుపనిషత్తి ఉపనిషత్తుల్లోకి అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మాండుక్య ఉపనిషత్తు మూర్తి చిన్నది స్ఫూర్తి పెద్దది పన్నెండే పన్నెండు మంత్రాలు అందులో ఉండేది ఈ పన్నెండు మంత్రాల మీద గౌడ అంటే ఆచార్యులు వారి పరమ శంకరాచార్య స్వామి గురువు గోవింద భగవత్ ఆయన గురువు గౌడ వారు రచించారు కారికలు రెండు వందల శ్లోకాలు రాశారు వాటి మీద ఆ పన్నెండు మంత్రాల మీద వాటి మీద శంకర భాష్యం అద్భుతమైనటువంటి భాష్యం ఈ పన్నెండు మంత్రాలు ఆ కారికల మీద అది మాండుక్య కారికా భాష్యం దాని మీద మళ్లీ పద్మపాదాచారుల భాష్యం సురేశ్వర భాష్యం ఉంది ఇంకా పోతుందలా మన ఆశ్రమంలో కూడా చాలా ఉపనిషత్తులు నేను చెప్పాను ఈశా ఉపనిషత్తు కేనోపనిషత్తు కఠోపనిషత్తు తైత్రేయం శ్వేతాశ్వేత కైవల్యం ఇవన్నీ కూడా చెప్పాను అవన్నీ విసిడీలు వచ్చాయి మన వాళ్ళు అడుగుతుండ ఎప్పుడు మీరు ఈ మాండుక్యం చెబుతారు మాండుక్యం చెబుతారని ఈ ఊరికి అడుగుతున్నారని ఒకసారి నాలుగైదు రోజులు ఊరికే తమాషగా చెప్పేశాను ఆ తర్వాత అన్నాను ఇంతవరకు మీరు ఊరికి అడుగుతున్నారు కనుక చెప్పాను ఇది కాదు ఇది మాండుక్యం నేను చెబితే మీకు కనీసం ఒక తొంభై తొంభై ఐదు రోజులన్న పడుతుంది త్రీ మంత్స్ కావాలి అన్ని ఉపనిషత్తులు అయిన తర్వాత చెబుతాను చివరిగా రెండే రెండు టాపిక్స్ దాంట్లో ఒకటి ఓంకారం రెండవది అవస్థాత్రయం అదంతా ఇప్పుడు మీకు ఐదు నిమిషాల్లో చెప్పాలి అది విషయం నా ప్రాబ్లం చూడదు అవస్థాత్రయాతీతం అవస్థాత్రయం జాగ్రత్త స్వప్న సుశుక్తి అంతవలే హిందూ ధర్మంలో ప్లీజ్ మన ఆర్ష సంస్కృతిలో గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ అంటే ఇదిగో ఇది ఉదయం నిద్ర లేచాం మేల్కొని ఉన్నాం ఇది జాగ్రత్త అవస్థ అంతే అయితే లేదు ఉన్నాం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఎంత అవుతుంది అంటే ఏంటి దేహం పనిచేస్తా ఉంది ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి మనసు పనిచేస్తూ ఉండాలి అన్నీ పనిచేస్తూ ఉన్నాయి ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం ఇది జాగ్రత్త అవస్థ సింపుల్గా చెప్తాను ఇక్కడి నుంచి మనం నిద్రపోయామనుకోండి నిద్ర డైరెక్ట్గా పోతామో తెలియదు నిద్రపోయిన తర్వాత అటు పోతామో తెలియదు అక్కడ రెండు ఒకటి స్వప్నము రెండవది నిద్ర స్వప్నం అంటే కలగంటూ ఉండడం సరేనా ఇక్కడ ఉపన్యాసం మీరు వినొచ్చు కలలో కూడా నేను చెప్తూ ఉంటే వినొచ్చు మీరు అది అర్థం కాదనుకోండి సరేనా కానీ అక్కడ కల వచ్చినప్పుడు ఇంకో ప్రపంచం అక్కడ తెలుస్తుంది కానీ ఈ దేహం కాదు అక్కడ ఉండేది ఎందుకంటే ఇది నిద్రపోతుంది అక్కడ చూసేది కళ్ళు కాదు ఎందుకంటే ఇవి మూతపడి ఉన్నాయి అక్కడ వినేది ఈ చెవులు కాదు ఈ చెవులు అయితే మనం చెప్పేది కూడా వీటికి నిద్రపోయేటప్పుడు వినపడాలి కేవలం మనసు మాత్రమే ఉంది జాగ్రత్త అవస్థలో దేహము ఇంద్రియాలు మనస్సు అన్ని పనిచేస్తున్నాయి స్వప్నావస్థకు వచ్చేటప్పటికి దేహం పనిచేయడం లేదు ఇంద్రియాలు పనిచేయడం లేదు కేవలం ఆంతర్యంలో అంతస్థానాతు లోపల జరుగుతూ ఉంది కేవలం మనసులో మనసును చూసుకుంటూ పోవడం అది స్వప్నావస్థ దాన్ని కూడా దాటితే సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర అంటే ఇక్కడ మనసు కూడా ఉండదు జాగ్రత్త అవస్థలో మనసు ఉండాలి స్వప్నావస్థలో కూడా మనసు ఉండాలి రెండవది తెలిసిందంటే మనసు ఉండాలి ఈ మనసు ఎక్కడైతే విలీనం అయిపోతుందో లయించిపోతుందో అది సుశుప్తి గాఢ నిద్ర ఈ మూడు అవస్థల్లో తిరుగుతున్నాడు మనిషి రోజు అప్ అండ్ డౌన్ ఇక్కడ నుంచి పోవడం నిద్రపోవడం నిద్రకే డైరెక్ట్కి వెళ్ళచ్చు లేదా స్వప్నానికి పోయి నిద్రకపోవచ్చు లేదా నిద్ర నుంచి మళ్ళీ స్వప్నానికి రావచ్చు ఇప్పుడు నిద్ర నుంచి కూడా డైరెక్ట్గా మేలుకోవచ్చు లేకపోతే అటు స్వప్నానికి పోయి రావచ్చు అర్థమవుతుంది ఈ మూడు ప్రధానం ఇంకోటి కూడా ఉంది నాలుగోది అంతరాల అవస్థ అనే ఒకటి ఉంది అంతరాల అవస్థ అంటే అంతరాల అవస్థ అంటే ఏంటంటే నిద్ర నుంచి మేము అనుకోండి కళ తెలుస్తూ ఉంటుంది జాగ్రత్త తెలుస్తూ ఉంటుంది అది అంతరాల అవస్థ అర్థం మనం కలగంటూ ఉంటాము మీరు చూడండి మీకుంటే అనుభవం ఇది కలగంటూ ఉన్నప్పుడు అంటే ఎక్కడో బాంబేలో ఉన్నట్టుగా కలగంటు ఈలోగా ఇంట్లో అమ్మగారు చిమ్ముతూ ఉండేది మనకు వినిపిస్తూ ఉంటది ఏది ఇక్కడ చిమ్ముతూ ఉన్నట్టుగా ఉంది అంటే మనం ఇంట్లో ఉన్న మళ్ళీ ఇది పోయి అదే ఉంటది తర్వాత ఇట్లా ఉంటది ఇది అంతరాల అవస్థ అంటే ఇటు స్వప్నం కాకుండా ఇటు జాగ్రత్తగా ఉండే మధ్యలో తిరుగుతూ ఉంటుంది దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది ఒక అయోమయస్థితి అనుకోండి అవస్థలు మూడే జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థల్లో తిరుగుతున్నాం మతాలకి సనాతన ధర్మానికి వేదానికి ఎక్కడంటే డిఫరెన్స్ ఎవరు మాట్లాడినా ఈ ఒక్క జాగ్రత్త అవస్థను గురించే మాట్లాడారు స్వప్న అవస్థ సుషుప్తి అవస్థని టచ్ చేయలేదు ఎక్కడ ఏ మతంలో టచ్ చేశారో చెప్పాను మరి మూడు చోట్ల ఈయన ఉండేటప్పుడు మూడు అనుభవాలు ఈయన ఒక అనుభవాన్ని తీసుకొని మాట్లాడితే సత్యం ఎట్లా అవుతుంది అంటున్నాను క్లియర్ ఇప్పుడు ఒక వ్యక్తి జీవిత చరిత్ర రాయాలండి ఒక వ్యక్తి జీవిత చరిత్ర రాయాలంటే ఆయన పుట్టిన మృగం చనిపోయినంత వరకు మొత్తం రాస్తామా చెప్పండి స్వామిజీ త్యాగరాజ స్వామి జీవిచరిత్ర రాయండి ఆయన పుట్టిన మొదలుకొని వారి నిర్యాణం చెందినంత వరకు రాస్తామా లేకపోతే ఎక్కడో ఒక్క సన్నివేశం తీసుకొని రాసేస్తే ఆయన కాలేజ్ డేస్ రాస్తే ఎట్లవుతుంది అంబేద్కర్ జీవితం రాసా కాలేజ్ డేసే రాస్తే ఎట్లవుతుంది మొత్తం ఉండాలి ఈ మూడు అవస్థల్లో అనుభవం గడించేటప్పుడు ఒక అవస్థల గురించి మాట్లాడను లవ్ దెల్ఫ్ రాంగ్ అండ్ హిట్ వై ఐ హెట్ ఆల్ రైట్ ఇదంతా ఇక్కడికి సంబంధించింది కదా అంటున్నాను కానీ అనుభవాలు గడించే నువ్వెవరో రావాలంటే మూడు అవస్థల్ని అధ్యయనం చేయాలి ఇది సనాతన ధర్మంలో వేదంలో జరిగింది ఇంకెక్కడ జరగలేదు ఉపనిషత్తులు అందువల్ల సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాత్రయ చూడండి అవస్థాత్రయాతీతం అవస్థాత్రయ అతీతం జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతంగా ఉన్నావు నువ్వు అంటే జాగ్రత్త అవస్థ నువ్వు కాదు నువ్వు జాగ్రత్త అవస్థ కాదు జాగ్రత్త అవస్థ నువ్వే మళ్లీ ప్లీజ్ స్వప్నావస్థ నువ్వే సుషుప్తి అవస్థ నువ్వే కానీ నువ్వు జాగ్రత్త కాదు స్వప్నావ కాదు సుక్షుప్తి కాదు మళ్లీ కొన్నామంటే నన్ను వదలపెట్ట వదిలే ప్రశ్న లేదు అర్థమవుతుందే కాబట్టి జగత్ బ్రహ్మమే బ్రహ్మ జగత్తు కాదు అట్లాగే ఈ జాగ్రత్త ఎవరండి నేనే నాదే స్వప్నం నాదే సుషుప్తి కానీ నేను మాత్రం అవి కాదు ఎందుకో తెలుసా సేభ్యో విలక్షణ వాటికన్నా విలక్షణంగా ఉన్నాను అవి ఉంటే నేనున్నాను అవి లేకపోయినా నేనుంటాను స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థ లేదు కానీ నేనున్నానా లేదా నేనుంటేనే కదా స్వప్నం జాగ్రత్త ఏది అక్కడ ఈ ప్రపంచం ఏది అది ఇంకో ప్రపంచం అది సత్యమా ఇది సత్యమా ఈ ప్రపంచం ఎవరికి తెలిసింది మనసుకు తెలిసింది స్వప్న ప్రపంచం ఎవరికి తెలిసింది మనసుకు తెలిసింది ఈ రెండిట్లో ఏది సత్యం స్వామీజీ ఇదే సత్యం ఎందుకని మనసుకు తెలిసింది కనుక అది ఎవరికి తెలిసింది మనసుకి ఒక మనసుకు తెలిసిన ఒకటి సత్యమైనప్పుడు అదే మనసు తెలిసింది రెండోది ఎందుకు అసత్యమైంది అది అసత్యం స్వామి ఇది అసత్యమే మరి ఇది సత్యం స్వామి ఉన్నంత సత్యమే జ్ఞానం కలిగినంత జ్ఞానం కలిగితే ఇది సత్యం కాదు అది సత్యం కాదు నువ్వే సత్యం అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి జాగ్రత్త ఉన్న చోట స్వప్న సుషుప్తులు లేవు స్వప్నం ఉన్న చోట జాగ్రత్త సుషుప్తులు లేవు సుషుప్తులు జాగ్రత్త స్వప్నాలు లేవు కానీ ఈ మూడు అవస్థల్లో నీవున్నావు యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తి షు జాగ్రత్ స్వప్న సుషుప్తి షు ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ మూడింటిలో కూడాను యహ ఎవడైతే సకలం విజానాతి సమస్తాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో జాగ్రత్తలో ఉండే సమస్తాన్ని స్వప్నంలో ఉండే సమస్తాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో సుషుప్తిలో ఏమి తెలియకపోయినా మనసు విలీనమైనా తాను ఎలాగైతే ఉన్నాడో తి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తి బుద్ధి సద్భావం అభావం అహం ఇతి అయం బుద్ధి ఉంది బుద్ధిలో ఆలోచనలకు కదురుతూ ఉన్నాయి ఆలోచన నువ్వు చూస్తూ ఉన్నావు బుద్ధి విలీనం అయిపోయింది సుషుప్తిలో అక్కడ ఏమీ తెలియడం లేదు ఆ ఏమీ తెలియడం లేదు అనే దాన్ని కూడా నువ్వే ప్రకాశింపజేస్తూ ఉన్నావు ఏమీ తెలియకుండా పోయిందంటే బాగా అర్థం చేసుకోండి మనసు లేదంటే మనసు లేకపోయినా నేనున్నాను మరి నేనున్నట్టు నాకు ఎందుకు తెలియదు తెలుసు ప్రకాశం ఉంది రెండవ దాన్ని ప్రకాశించడానికి రెండవ వస్తువు లేదు బాబు ఇప్పుడు రాత్రిపూట నేను టార్చ్ లైట్ వేశాను అనుకోండి టార్చ్ లైట్ ఇట్లా వేస్తే స్వామి కనపడతాడు అటు వేస్తే ఆ బాక్స్ కనపడుతుంది మానిటర్ ఆకాశం లేశాననుకోండి ఏం కనపడుతుంది రాత్రి ఆకాశంలో టార్చ్ లైట్ వేశాను ఏం కనపడుతుంది నాకన్నా పొట్టివాడికి అసలు లైట్ వెలుగుతున్నది కూడా కనపడదు అర్థమవుతుంది ఎందుకంటే పైనుంది నా చెయ్యి లైట్ పైకి పోతా ఉంది అసలు వెలుగుతుందా లేదనేది కూడా ఇతనికి డౌట్ ఉంటుంది అండర్స్టాండ్ ఎందువల్ల తెలుసా అదే గనక దీని మీద పడితే వస్తువు ఉంది గనక ఇది ప్రకాశిస్తూ ఉందని అర్థమవుతా ఉంది కానీ వస్తువు లేకుండా శూన్యంలో పడిపోయింది కనుక వెలుగుతూ ఉందే గాని ఆ వెలుగు ఉన్నదా లేదని కూడా మనకు తెలియడం లేదు అలా సుషుప్తిలో మనసు ఎప్పుడైతే విలీనమైపోయిందో రెండవ వస్తువే లేదు గనక ప్రకాశింపజేయడానికి తానే ప్రకాశిస్తూ ఉంది ఆ జ్ఞానం లేకుండా ఉంది ఎందుకంటే తమోభిభూత తమోభిభూత తమస్ అజ్ఞానం చేత కప్పబడి ఉంది ఇది ఈ అజ్ఞానాన్ని తొలగిస్తాడు గురువు అంతే ఇంకే లేదు అజ్ఞానేన ఆవురు జ్ఞానం తేన ముఖ్యం తె జంతవ అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడింది దాన్ని తొలగిస్తాడు గురు జ్ఞానం శోభిస్తూ ఉంటది యో విజానాథి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తి కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థల్ని ప్రకాశింపజేసేటువంటి స్వరూపం నీవు ఇదే త్రిపుర రహస్యం త్రిపుర రహస్యం అని మీరు వినుంటారు కాదు నటరాజా హే త్రిపురారీ పరమేశ్వరుణ్ణి త్రిపురారీ అంటే మూడు పురాల్ని ధ్వంసం చేసినటువంటి వాడు వినాశం నాశనం చేసినటువంటి వాడు ఆ మూడు పురాలు ఏవో కాదు ఈ మూడు పురాలే జాగ్రత్త స్వప్న సుషుప్తి పురత్రయే క్రీడతి యచ్చ జీవహ జీవుడు ప్రతిరోజు ఈ మూడు పురాల్లో మూడు నగరాల్లో తిరుగుతూ ఉన్నాడు మూడు పురాలు పురం అంటే నగరం సిటీ మూడు పురాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి పురత్రయే పురత్రయం మూడు పురాల్లో తిరుగుతూ ఉన్నాడు క్రీడతి యచ్చ జీవహ సమ తెలుసుకుంటూ ఉన్నాడు అక్కడ యో విజానాథి సకలం మూడిటిని తెలుసుకుంటూ ఉన్నాడు గనక ఒకటి లేకపోయినా తానున్నాడు గనక ఈ మూడు తాను అయ్యేందుకు అవకాశం లేదు ఫస్ట్ ఏమి తొక మాట అన్నాను ఈరోజు ఏవైతే ఉన్నవో అవి లేకపోయినా మరొకటి ఉంది అంటే ఆ ఉన్నవి ఈ ఉన్నదాని లక్షణాలు కావు అన్నాను ఫస్ట్ స్టార్టింగ్ సెంటెన్స్ జ్ఞాపకం అందు కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఉంది అవి లేకపోయినా ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తులు దీని లక్షణాలు కావు ఎందుకని అది లేకపోయినా ఇది ఉంది తేబ్యో విలక్షణ తేబ్యహ వాటి కంటే కూడా విలక్షణ ఇండిఫరెంట్ సాక్షి నిషేధావధి ఇక్కడ యో విజానా సకలం చూసారా తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ త్రిషు ధామశు భోక్త భోగశ్చయద్ మూడు పురాల్లో కూడాను అనుభవించేవాడు అనుభవింపబడేది అనుభవించడం అనేటువంటిది ఏదైతే ఉందో త్రిషు యద్భోజ్యం భోక్త భోగశ్చయద్భవేత్ తేభ్యో విలక్షణ వాటికి విలక్షణంగా ఉండేటువంటిది చైతన్యం చిన్మాత్రోహం సదాశివ కేవలం చిత్ జ్ఞానస్వరూపం సదాశివ చిన్మాత్ర అదే చిన్ముద్ర చిన్ముద్ర అదే సార్ ఇదిగో చిన్ముద్ర ఇట్లా స్వామివార్లు కూర్చోంటారు చూడండి అవస్థాత్రయ అతీతం ఈ మూడిటికన్నా అతీతమైంది తేభ్యో విలక్షణ సాక్షి కాబట్టి ఈ మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇదిగో ఈ మూడుని దూరంగా పెట్టాం ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడే బ్రహ్మం తదే వాహమస్మి ఆ జీవుడు ఇదిగో ఇదే వేలు ఎందుకంటే డేంజరస్ ఇది కన్ఫ్యూజన్ అంతా ఇక్కడే ఉంటుంది ఈ వేలులోనే ఉంటుంది ఇంకే ఉండదు కన్ఫ్యూజన్ అందువల్ల బొట్టు కూడా ఇట్లా పెట్టుకుని మన వాళ్ళు సంప్రదాయ ఈ వేలుతో బొట్టు పెట్టుకోకూడదు ఇదొక బాధ వాళ్ళు దీన్ని అడిగి ఇంకో ఆయన దగ్గర చెప్పింది నన్ను ఒకప్పుడు ఎన్ని జ్ఞాపకం వస్తా ఉండమవుతుంది దీంతో పెట్టుకోవాలి దీంతో పెట్టుకోవాలండి ఎందుకని అంటే ఎందుకంటే అధిక ప్రసంగంలాగా ఉండవు పెద్దవాళ్ళు చెప్పింది నివాయి అన్ని ఇదే ఎందుకు ఎందుకు ఎందుకు సనసిన పరీక్షగా ఉంది ఇది అసలు పరీక్షగా ఉందని కాకతంత పరీక్ష అంటే కాకి నోట్లో ఏలు పెట్టి తిప్పేవాడు అర్థం అంటే ఎన్ని పళ్ళు ఉన్నాయి కాకి పళ్ళు లేవు పళ్ళు లేని వాళ్ళందరూ కాకులేదు కాకి ఊరిక అది కాకదంత పరీక్ష అంటే కాకి పళ్ళు లేవు వీడు ప్రయత్నం చేస్తారట ఒకటేమన్నా ఉంటదేమో ఒకటేమన్నా ఉంటదేమోనని కాకదంత పరీక్ష అంటే కాకి యొక్క నోట్లో పళ్ళేవన్నీ నన్ను అంటాడు నువ్వు కాకదంత పరీక్ష చేస్తున్నావు ఇక్కడ ఆ తర్వాత నేను ఆశ్రమంలో ఇంకో తెలిపోయి స్వామీజీ కాకతంత పరీక్ష నడు అది ఏంటి అది తెలీదు మందిని అడిగిన తర్వాత వాడన ఏమో పోవామిజీని అడుగు వాళ్ళకి తెలీదు తర్వాత ఓ ముసలాం చెప్పింది పాప నాయన కాకదంత పరీక్ష అంటే కాకి ఆశ్రమం ఉన్నది పళ్ళు ఉండవు నాయన అది ఇది కొని తిక్కలోడు ఏం చేస్తాడంటే ఉండేమోనని చూస్తూ ఉంటాడు అది నాయన ఓహో అదే అట్లా చేశాను నేను ఇది ఎందుకని అడిగాను కదా వద్ద అంటే దీన్ని ఎందుకు వద్దంటారని అదే ఇప్పుడు మూఢంగా మనం మూర్ఖంగా బ్లైండ్ గా విషయం తెలియకుండా ఇది దీంతో పెట్టుకోతాయా పెట్టుకోవద్దు బొట్టు అని పిల్లలు పిల్లలు అయితే అడుగుతారు ఇప్పుడు ఐక్యూ పెరిగిపోయింది కదా వాళ్ళు అంటారు ఎందుకు పెట్టుకోకూడదు ఏ పెద్దలు చెప్పింది అన్నమా ఎందుకంటే నేను తెలియదు కనుక అక్కడే మన పిల్లలంతా ఎందుకు దారి తప్పుతున్నారంటే వాళ్ళకి కరెక్ట్గా ఫీల్ చేయడం లేదు వచ్చిన బాధ అది చెప్పాలి నాయన ఇది వాడకూడదు అమ్మా ఈ మిగతా వేళల్లో ఏదైనా పెట్టుకో కానీ ఈ వేలతో పెట్టుకోలేవు ఇది అమ్మా ఇగు బాగా ఉంటుంది ఇదిగో కనపడుతుంది కదా చందనం అంతే ఈ వేలతోనే పెట్టుకోవాలి ఈ వేలతో పెట్టుకోకూడదు సరేనా ఎందుకని ఈ వేల్లో ఒక తప్పుంది నాయన ఏంటి ఆ తప్పు దోషాలు చూపెట్టేది ఇది ఒక్కటే ఆయన విషయం తెలుసా మీకు ఇది ముందు ఇది ఏం తెలుసు దీనికి అర్థమే కదా ఒకరిని అందుకని వేలెత్తి చూపెట్టడం అంటారు చూడండి ఏ వేలెత్తి చూపెడతాడు ఇది ఆయన విషయం తెలుసు కదా మీకు అంతేకాని ఆయన విషయం తెలుసు కదా ఎవరు అదే ఈ దశ ముందుకి దోషాలు చూసేది ఆధ్యాత్మిక సాధకుడు దోషాలు చూడకూడదు దోష దృష్టి మంచిది కాదు అందువల్ల ఆ దోష దృష్టి జీవభావం ఉన్నంత వరకు ఉంటుంది దీన్ని పరమేశ్వరుని నేను తదేవ బ్రహ్మం అహమస్మి నిత్యం తదేవ బ్రహ్మ అహమస్మి అనేటువంటి భావన రావడానికి ఇదిగో ఈ జీవుణ్ణి తీసుకెళ్లి బ్రహ్మం బొటనవేలు అంగుష్టం ్రహ్మ పదార్థం ఎందుకంటే అన్నిటికీ ఆధారం ఇది ఒక్కటి లేకపోతే నాలుగు ఉండి కూడా ఉపయోగం లేదు ఆధారం ఆధారమైన దానికి దేశకెళ్ళి తగిలించాం జీవ బ్రహ్మైక్యం ఇది సరేనా అవస్థాత్రాం అవస్థాత్రయాతీతం ఇది చిన్ముద్ర ఇది చిన్ముద్ర కాబట్టి తేబ్్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ కాబట్టి ఇదంతా కూడా నేతి నేతి వాక్యేహి ఇది కాదు అది కాదు అని అన్నిటి నుంచి విడిపడిన తర్వాత ఏదైతే ఉందో అది స్వరూపం నీవే సరేనా అది ఉండడం వలనే ఈ దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి అన్ని కదులుతూ ఉన్నాయి అవన్నీ నేను కాదని తెలిసిన తర్వాత ఏదైతే ఉందో అదే నీవు అదే పరబ్రహ్మం అదే భగవంతుడు ఇంత అది అర్థంగానేంత వరకు ఎక్కడో ఉన్నాడు భగవంతుడని వెతుకుతాము భక్తి చేస్తే అన్ని చేయాలి కానీ ఒక దశలో ఇదే అని కే పుల్గూనా మధిలో తాడుకోనాన్న సార వేడుకోనాడుకోనాన్న సార వేడుకోనాశ్రె మలు తీరిపో తొలి భ్రమల్లు పారిపో నాశ్రెమల్లు తీరిపో తొలి భ్రమలు పారిపోగా నీ చరితపాడుకోనా మనసార వేడుకోన కట్టినాను నాను నీ కొరకే పూల గూడు నా నీ కొరకే పూల గూడు వచ్చదవని ఎదురు దూచి తిని వచ్చి ఉటివన్ని ఎదురుగనై తిని వచ్చదవని ఎదురు దూచి తిని వచ్చి ఉటివన్నీ ఎదుగనై తిని మీ పాడుకోనా మన సార నిల్ేలే నారృదయమంత మీదేలే మనస్సు నిల్డా వేలే నారృదయమంత మీదేలే తొంగి తొంగి కళ్ళు చూడని పొంగి పొంగి మనసు పాడని తొంగి తొంగి కళ్ళు చూడని పొంగి పొంగి మనసు పాడని నీ చరిత పాడుకోనా మనసార వేడుకోనా sinakala nelanela vennela illalo virabosina kala nelanela vennela nela, nela nela, ven velayinthavunamminnanduku anni kallalalo nannila velayinthavunamminnanduku anni kallalalo nannila చరిత పాడుకోన మనసార వేడుకోన మనసు వాడని పూ పరిమళమును దానిక్యూ నా మనసు వాడని పూ పరిమళమును దానిక్యూ అనంతమైన నివలపులో నా తలపును చేరేను అనంతమైన నివలపులో నా తలపును చేరేను మీ చేరిత పాడుకోనా మన సార వేడుకోనా మీ చేరిత పాడుకోనా మన సార వేడుకోనా నా శ్రమలు తీరిపోగా కొలి భ్రమలు పారిపోగా నా శ్రమలు ్రహ్మలు పారిపోగా మీ చరిత పాడుకోనా మన్న సార వేడుకోనా మీ చరిత పాడుకో పూర్ణమర పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణ ఓం శాంతి శ స్స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వ సచిత్సుఖం పరమహంసతిరీయనజాగర సుషుప్తమై నిత్యం తద్బ్రమ నిష్కళమ నూతసర్భజనసామగ్యచో విభాంతి నిఖిలాదనుగ్రహేణేతి నేతివచనై నిగమా అవోచో దేవం తమ్దేవ అజమచ్యుతమహురగ్రేయ ఈరో గురాత్మతి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్త శ్రుతిస్మృతిపురా ఆలయం కరుణాయం నమామి పాదం భగవత్పాదం శంకరకర నిషే కృతే నేతి నేతీతి వాక్యై నిషేధే కృతే నేతి నేతీతి వాక్యై సమాధిస్థి భాతి పూర్ణ త్రయాతీతమేకం తురీయ పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి ఒకనాడు లేకుండా పోయేవి ఏవో అవే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నట్లు తెలుస్తూ ఉన్నాయి అవి ఏవైనా ఎవరైనా కనుక ఈ ఉండటం అనేది ఏమిటి అస్థి అనేది కూడా కాస్త అర్థం కావాలి ఏవి ఉండినా ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నవి ఇలా ఇప్పుడు ఉన్నవి ఒకప్పుడు లేకుండా పోతాయి ఉన్నప్పుడు ఇలా ఉన్నవి అని తెలుస్తూ ఉన్నాయి రేపు లేకుండా పోయినప్పుడు లేనివిగా తెలుస్తాయి ఉన్నవి ఉన్నట్లు తెలిసేది కాలంలోనే ఎందుకంటే ఏది ఉన్న కాలంలోనే ఉంటుంది ఆ కాలంలో ఆయన ఉన్నాడండి ఈ కాలంలో లేడు అంటాం ఆ కాలంలో ఆ వస్తువులు లభ్యం అవుతాయి ఈ కాలంలో లభ్యం కావు ఇది ఆ పండ్లు ల్యమయ్యేటువంటి కాలం కాదండి ఆ కాలం అండి అంటుంటాం ఇట్లా ఒక కాలంలోనే తెలుస్తాయి ఏది ఉండినప్పటికి కూడా కనుక ఉన్నవన్నీ కూడా కాలంలోనే తెలుస్తున్నాయి ఒకనాడు ఆ ఉన్నవి లేకుండా పోతాయి అలా లేనివి కూడా కాలంలోనే తెలుస్తాయి కనుక ఏవన్నా ఉన్నవి అన్నప్పుడు ఏది తెలిసిన కాలం ఉంది అర్థం అవి లేకుండా కాలం ఉంది మళ్ళీ కాలంలోనే తెలుస్తున్నాయి కనుక ఇప్పుడు గతంలో మన తాత ముత్తాతలు ఉన్నారు వాళ్ళు లేరు కానీ వాళ్ళు ఒకప్పుడు కాలంలోనే ఉన్నారు వాళ్ళ కాలం తీరిపోయింది అది కాలం తీరడం అంటే ఆయన కాలం తీరిపోయింది అంటే అంటారు అంటే కాలం ఎక్కడికి పోలేదు కాలం ఉంది ఆ కాలంలో మనం కొనసాగుతూ ఉన్నాం ఆయన కాలం తీరిపోయింది కనుక గతంలో ఎవరైతే కాలంలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కాలంలో లేరు మనం కాలంలో కొనసాగుతూ ఉన్నాం కనుక కాలంలో ఉన్నవి కాలంలో ఉన్నవారు లేకుండా పోయినా కాలం అనేది ఒకటి ఉంటూ ఇది ఎవరికి తెలుస్తూ ఉంది నాకు తెలుస్తుంది కాలం ఉన్నట్లుగా నాకు తెలుస్తూ నేను తెలుసుకుంటూ ఉన్నాను కనుక ఉన్నవి ఉన్నప్పుడు అవి కాలంలో ఉంటే అవి కాలంలో ఉన్నవి అని నాకు తెలుస్తూ ఉన్నాయి లేనివి లేకుండా పోయినప్పుడు ఇవి కాలంలో లేవు అనేది కూడా నాకు తెలుస్తుంది కానీ కాలం ఉంది కాలం కూడా లేనిటువంటి స్థితిని మనం చూచాం నిన్న నిషేధే కృతే అన్నప్పుడు కనుక గాడన్ నిద్రలో నేనున్నాను కానీ కాలం లేదు కాలం లేకపోయినా నేను అండర్స్టాండ్ ది పాయింట్ ఏవి ఏవి ఉండినా కాలంలోనే ఉన్నాయి ఆ ఉన్నవి లేకుండా కాలం ఉంది అవి ఉన్నప్పుడు వాటిని కాలాన్ని నేను తెలుసుకుంటూ అవి లేకుండా పోయినప్పుడు కాలమే ఉంది కాలాన్ని నేను తెలుసుకుంటూ కాలం కూడా లేనప్పుడు తెలుసుకోవడానికి ఏమీ లేదు నేనే ఉన్నాను ఇది ఆత్మ యొక్క కాలాతీత స్థితి ఆత్మ యొక్క కాలాతీత స్థితి అంటే కాలాన్ని తెలుసుకుంటూ ఉంది కాలంలో ఉన్న వాటిని తెలుసుకుంటూ ఆ ఉన్నవి లేకపోయినా కాలాన్ని తెలుసుకుంటూ ఉంది కాలం కూడా లేనప్పుడు తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంది ఇది ఆత్మ యొక్క కాలాతీత స్థితి కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఈ కోణంలో చూసినప్పుడు మళ్ళీ ఉన్నవే కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కావు ఎందుకంటే ఒక ప్రదేశంలో ఉంటాయి ఒక ప్రదేశంలో ఒక కాలంలో కనిపిస్తాయి ఓకే ఒంగోల్లో ఉన్నాడండి ఒక వ్యక్తి ఒకప్పుడు అంటాం ఒక కవిని గురించి చెబుతాం ఎర్ర ప్రగడ ఉన్నాడండి ఎప్పుడు అని అడుగుతాం ఆ పద్మూడో శతాబ్దంలోనూ పద్నాలుగో శతాబ్దంలోనూ ఉన్నాడు పద్నాలుగో శతాబ్దంలో ఉన్నాడండి అంటాం అంటే అప్పుడు ఆ కాలంలో ఆ ప్రదేశంలో ఉన్నాడు అర్థం ఆ ప్రదేశం ఇప్పుడు ఉండొచ్చు కానీ అతను లేడు ఆ ప్రదేశం ఇప్పుడు ఉండొచ్చు ఆ కాలం కాదు ఇది దేశ కాలాదు అర్థం చేసుకొని పోవాల్సి కనుక ఏది ఉండినా ఆ ఉన్నది ఒక ప్రదేశంలో ఉంటుంది ఒక ప్రదేశంలో ఉన్నది అన్నప్పుడు ఇంకొక ప్రదేశంలో లేదని అర్థం ఇప్పుడు నేను ఇక్కడ గుంటూరులో ఉన్నాను అంటే హైదరాబాద్లో లేననే అర్థం ఇంకో చోట లేననే అర్థం కాబట్టి ఏది ఉండినా ఇట్లాగే ఉంది ఈ ప్రపంచాల్లో ఒక చోట ఉన్నది మరొక చోట లేదు ఒక కాలంలో ఉన్నది మరొక కాలంలో లేదు కాబట్టి కాలపరిచ్ఛేదం వస్తువుంది వస్తు పరిచ్ఛేదం వస్తూ ఉంది ఒక వస్తువుగా ఉన్నది ఆ వస్తువుగా ఉంది కానీ మరొక వస్తువుగా లేదు కానీ అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి దేశంలో వస్తువులు ఉన్నాయి ప్రదేశంలో ఈ వస్తువులు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాయో ఇవి ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉన్నాయి స్పేస్ వైజ్ లిమిటేషన్ అట్లాగే ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా ఉన్నాయి అలా ఒక కాలంలో ఒక దేశంలో ఉన్నవి కూడాను కొంతకాలం నడిచిన తర్వాత ఆ దేశంలో లేకుండా పోతూ ఉన్నాయి ఆ కాలంలో లేకుండా పోతున్నాయి అవి ఉన్నప్పుడు అలా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి లేనప్పుడు లేనివిగా తెలుస్తూ ఉన్నాయి ప్రపంచమంతా ఇట్లాగే ఉంటది అందుకే దీనిని జగత్ అన్నారు జాయతే గచ్చతి జగత్ ఏదైతే వస్తూ పోతూ ఉంటుందో అది జగత్ కాబట్టి ఒక సినిమాలో బొమ్మలు వచ్చి పోయినట్లుగా చలనచిత్రంలో ఈ ప్రపంచంలో కూడా నువ్వు ఎందరినో ఈ ప్రపంచ రంగస్థలి మీద రకరకాలైనటువంటి పాత్రలు వస్తున్నాయి అభినయిస్తున్నాయి పోతూ ఉన్నాయి కాబట్టి పోయినటువంటి పాత్ర మళ్లీ తిరిగి రావడం లేదు ఆ రూపంలో మరొక పాత్ర ఎంటర్ అవుతా ఉంది కాబట్టి అనేకమైనటువంటి రూపాలను ఈ ప్రపంచంలో చూస్తున్నాం అనేకమైన ప్రదేశాల్లో అనేకమైన అనేక విధాలుగా రూపాలు కనబడుతూ ఉన్నాయి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి అవన్నీ తెలుస్తూ ఉన్నాయి కనుక అవి ఉన్నవి కనుకనే తెలుస్తూ ఉన్నాయి ఉన్నవి కనుకనే తెలుస్తూ ఉన్నాయి కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కావు పాయింట్ ఇస్తా సత్యంగా ఉన్నవి కావు సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి అర్థమవుతుంది సత్యం అనేది ఎప్పుడూ ఉండాలి కాలత్ర ఏపి అబాధితం కాలత్ర సత్యం బాధితం అంటే నిషేధం అబాధితం అంటే నిషేధించడానికి వీలుకనేది విచ్ కెనాట్ బి నెగ్గెట్ అది సత్యం కాలత్ర ఏపి అబాధితం ఇ ఒక్క పదం అబాధితం బాధితం అబాధితం బాధితం అంటే నిషేధింపబడేది అబాధితం అంటే నిషేధింపబడదు కనుక ఒక కాలంలో ఉండేది మరొకాలంలో లేకుండా పోతుంది గనక బాధితం ఒక దేశంలో ఉండేది మరొక దేశంలో లేకుండా పోతుంది గనక బాధితం ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఉంటాడు మరొక ప్రదేశంలో ఉండడు గనక బాధితం కాలం చేత దేశంచేత వస్తువుగా దేశత కాలత వస్తుత పరిచ్ఛిన్నం అత బాధితం